ప్రేజ్ లోడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈరోజు కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభువైన యేసు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థనతో ఈ మీటింగ్ ఆరంభించుకున్నాము మన మధ్యలో ఉన్న క్యాతి స్టార్టింగ్ ప్రేజ్ చేస్తారు క్యాతి నాక ప్రైజ్ లోడ్ ప్రేజ్ ప్రార్థిస్తాము బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రార్థిస్తాము స్తోత్రమైన పరిశుద్ధుడా మైమోన్నతుడా సరశక్తి మంతుడా జీవంగల తండ్రి నీకు వంద నాలుగు నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవా నీకు స్తోత్రం నైనా ప్రభ మరి పొద్దున్న నుంచి ఇంతవరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపచ్చి సేవంగా పెట్టిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కోట్లాది వందల స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధమైన దేవా నీకు వంద నాలుగు తండ్రి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వంద ప్రభా ఏసో ప్రభా వందన ఇద్దరు ముగ్గురు నామం అక్కడ ఉంటానన్నారు ప్రభా మా మద్దరున్న దేవా నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను నా ప్రభా నా తండ్రి నీకు స్తోత్రం రాని బిడ్డ తొందరగా నడిపించండి తండ్రి ఎంతమంది రాలేదు ప్రభా ఎంతమంది సేవలో వాడబడతారు ఇంకా బహుబలంగా మీరు సేవలో వాడుకోండి ప్రభా వాళ్ళు కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభ ఈ ధన్యత ఎంతమందికి లేదో వాళ్ళు కూడా కలగచ్చేయండి తండ్రి ఏసూప్రభ వాళ్ళు కూడా తెలుసుకుని సంధికి రావాలా గానం వేసే లాక్కారండి ప్రభా మీరు కార్యం జరిగిచ్చండి మరి ఎక్సూప్రభ కుటుంబాలంతా మారి రక్షింపబడాలా తె నేను అతి త్వరలో ఉంది ప్రభా పతొకబిడని సంధికి వచ్చి నేర్చుకోవాలా కూర్చోండి ప్రభా ఏసు ప్రభ వాక్యానుసారంగా జీవించండి లోపడి జీతం దయచేయండి దాని ప్రకారంగా నడుచుకోవాలా ప్రభ తండ్రి నీకు వంద నాలుగు సూత్రంలు చెల్లిస్తున్నాం నా ప్రభా మరి పాటల తరం అయిపోయి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా తండ్రి మాటల చేత మమ్మల్ని ఇంకా బలపరచడదేవా నిజీవమైన మాటల చేత మా హృదయాలను ఇంకా స్వస్థపరచండి బలహీనత ఎక్కడైతే ఉన్నదో ప్రభావ సంపూర్ణమైన బలం చేతని నింపబడును గాక గొప్ప విజయాన్ని మీద దయచేండి వాక్యం చేత మీరు మాతో మాట్లాడి ప్రతి బిడ్డకు ఆశీర్వాదాలు పొందాలా ప్రభావ గొప్ప విజయాన్ని మీద దయచేసి ప్రతి ఒక్క బిడ్డనే సుప్రభ నేను రాకడాకు సాక్షిపిడిగా నిలబెట్టుకోండి ప్రతి బిడ్డ నీ వెలుగు చేత అభిషేకం పొందుకొని సాక్షిగా జీవించి అనేక మందిని యేసు ప్రభాని సంధికి నడిపించే బిడ్డగా వాడుకొని యేసు ప్రభాని రాకడ సిద్ధ ఇంకా అతి పరిశుద్ధంగా జీవించాల ప్రభా ఎటువంటి ఏసు డాగు మచ్చ కాలంకం లేకుండా ఇంకా పరిశుద్ధపరిచి నీకు ఇష్టమైన పెళ్లి కూతరులాగా తయారు చేయండి ప్రభా తండ్రి గొప్ప విజయాన్ని దయచేసి పతొకడను బలపరచమని వచ్చిన పతొక ఆశీర్వదించమని నజరడైన యేసు క్రిసురం తండ్రి ఆ ఇప్పుడు మన మధ్యన నా తల్లం పంత నీవే సయ్యా నీ కోరేదంతా నీ తోడేగదయ్యా నా తల్లం పంత నీవే సయ్యా నీ కోరేదంతా నీ తోడేగదయ్యా ఉపొంగు చుంది నాలోని ప్రేమా నీ సేవ అయిన భాగ్యం ఎసయ్యా ఉప్పొంగు చుంది నాలోని ప్రేమా నీ సేవ భాగ్యం ఎసయ్యా నా తల్లం పంత నీ వేసయ్యా నీ కోరేదంతా నీ తోడేగదయ్యా నా తల్లం పంత నీ వేసయ్యా నీ కోరేదంతా నీ అను అనువనువునా ప్రాణమంతా వేచి ఉన్నది నీకై నిరంతము అనువనువునా ప్రాణమంతా న్నది నీ కై నిరంతము నీవే నాదు సర్వము ప్రభువా నీవే నాదు సర్వము ప్రభువా నా తల్లం పంత నీవేసయ్యా నీ కోరేదంతా నీ తోడేగదయ్యా నా తల్లం పంత నీవేసయ్యా Niko ridanta nito diga daya Ninnu yeru gaka nasi <laughs> inchi pothunna Atma labaram naloragile Ninnu yeru gaka nasi inchi pothunna Atma labaram <laughs> నా నీకై నేను ముందుకు సగేద నీకై ముందుకు సెద నా తల్లం పంత నీవేసయ్యా నీ కోరేదంత నీ తోడేగదయ్యా నా తల్లం పంత నీవేసయ్యా నీ కోరేదంతా నీ తోడే నలిగి నలిగిపోతుంది నా ప్రియ భారతం శాంతి సమాధానం దయచేయుమయా నలిగిపోతుంది నా ప్రియ భారతం శాంతి సమాధానం దయచేయుమయా రక్షణ ఆనందం నింపుముదేవా రక్షణ ఆనందం దేవా నా తల్లం పంత నీ వేసయ్యా నీ కోరేదంతా నీ తోడేగదయ్యా ఉపొంగు చుంది నాలో నీ ప్రేమా నీ సేవ ఏన భాగ్యం ఈసయ్యా ఉపొంగు చుంది నాలో నీ ప్రేమా నీ సేవ భాగ్యం ఈసయ్యా నా తల్లం పంత నీ వేసయ నీ కోరేదంతా నీ తోడే ప్రేజ్లాడ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్లాంక్ యూ అక్క మన మధ్యలో ఉన్న అక్క మనకి వాక్యాన్ని అందిస్తారు ప్రేజ్లాడాక ప్రేజ్ ద లాడ్ సిస్టర్ థ్యాంక్ యూ మనం వాక్యంలోనికి వెళ్దాము వాక్యము ఈరోజు మనము దేవుడి యొక్క తలంపులతో మాట్లాడు మాట్లాడుకుంటున్నాము ఇది మనము మాట్లాడుకుంటున్నాం అనుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ వాక్యంను మనము విడమర్చి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ డిస్కషన్ లో మనం మాట్లాడుకుంటున్నాం అనుకుందాము సో మనం ముందుగా ఒక ప్రార్థన తోటి మొదలు పెడతాం పరిశుద్ధుడమైన మహాఘనుడమైన దేవ సర్వశక్తి మంత్రడమైన తండ్రి నిత్యుడగు తండ్రి సమాధాన కర్తమైన ఏసే అని పరిశుద్ధ నామంనికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి ఈ సాయంత్రకాల సమయం ప్రభా మీరు మాతో మాట్లాడండి నాతో మాట్లాడి నన్ను బలపరిచిన దేవుడవు ప్రభ మరి యొక్క కుటుంబం కూడా ప్రభ నాదండి ఊజీవపరచమని వాక్యం ద్వారా నా ప్రభ బలపరచమని ప్రత్యేక వేడని మీరు సేవలు సిద్ధపరచమని ఏసే శక్తి కల అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈరోజు వాక్య ధ్యానంలో నేను తీసుకున్న అంశము దహించు అగ్ని అయిన దేవుడు మన దేవుడు దహించు అగ్ని అయిన దేవుడు ఇది మనము హెబ్రి పత్రికలో చూస్తాం అనమాట అక్కడ హెబ్రి పత్రిక మన నేను ఇరవై ఆరవ వచనం నుంచి ఒకసారి చదువుతాను అప్పుడు ఆయన భూమిని కదిలింప చేశను కానీ ఇప్పుడు అప్పుడు ఆయన భూమిని కదిలింప చేసెను కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అని మాట ఇచ్చి ఉన్నాడు ఇంకొకసారి అని మాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అది సృష్టింపబడి ఉనవన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థం ఇచ్చుతున్నది అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భక్తులతో భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయచ్చు సేవ చేయడము ఏ లేనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఇక్కడ మనకు ఇరవై వచనం నుంచి అదొక ఒక ఫేజ్ అనమాట హెబ్రీ పత్రికలో పౌరు భక్తుడు వాళ్ళకు రాస్తున్నప్పుడు ఇదొక ఒక భాగం అనమాట మొత్తం ఆ వచనాలన్నీ అక్కడ ఏమంటున్నాడు అప్పుడు ఆయన శబ్దము ఎప్పుడంట అది మనము నిర్గమ కాండంలో మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రభువుని ప్రత్యక్షంగా చూడలేనప్పుడు ఆయన నీడను మాత్రమే చూస్తున్నప్పుడు దేవుడు పలికిన స్వరము ఆయనకు పద్యాజ్ఞల పలకలను తన స్వహస్తాలతో రాసి ఇచ్చిన సమయం అనమాట అది ఆ సమయంలో ఆయన మాట్లాడినప్పుడు భూమి కంపించిందంట భూమి కంపించ అప్పుడు కంపించినప్పుడు ఏం జరిగిందంట ఆయన శబ్దము భూమిని కంపింప చేశాను కానీ ఆ రోజు ఆ ప్రాంతం కదిలించబడింది ఆ ప్రాంతం అంతా కంపించింది తర్వాత జనులు కింద వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ జీవితం వాళ్ళు జీవించుకుంటున్న దూడను బంగారు దూడను జయించుకొని వాళ్ళు ఈ లోకరీతిగా బతుకుతున్నప్పుడు మోసే ఆ భూమి కంపించిన స్థలములో అక్కడ ఆయన సన్నిధిలో ఉన్నాడు యేసు ప్రభు ఉరుముల ధ్వని వలె ఆయన వింటున్నాడంట ఆ టైంలో కంపించింది భూమి మనం ఇంకొకసారి కంపించిందని చూస్తాం ఎక్కడది ఏసు ప్రభు గొల్గత కొండ పైన శిల్వ మీద తన ప్రాణమును బలియాగంగా అర్పించిన సమయంలో చీకటి అయింది ప్రపంచం భూమి అంతా కంపించింది కదా కంపించింది అంటారు కానీ ఇది ఇప్పుడు ఇంకొకసారి భూమి మనం ఇంకొక మాట కూడా కంపించిందని చూస్తాం ఎక్కడ అంటే పాలసీలలో సేవలో ఉన్నప్పుడు ఖైదులుగా ఉన్నప్పుడు ఆ రాత్రి భూకంపం వచ్చింది అంటే ఈ భూమి కంపించడం అనేది మామూలుగా జాగ్రఫికల్ టర్మ్స్ లో చెప్పుకుంటే ఈలోక రీతిగా భూమి బలపరపు కదులుతూ ఉంటుంది కాబట్టి అది కదులుతున్నప్పుడల్లా కంపిస్తూ కానీ దేవుడు సృష్టించిన ఈ భూ ప్రకంపనలు ఇవి అంత సులభంగా మనసులకు అర్థమయ్యేవి కావట ఎందుకంటే ఆయన తన సొంత శక్తి చేత నిరూపించుకున్న దేవుడు కదా తన స్వహస్తాలతో రూపించిన ఈ భూమిని కంపింప చేస్తాడు గాలిని అణచి వేస్తాడు గాలులను పెలుస్తాడు ఆయన పర్వతంలో కదిలింప చేస్తాడు ఆయన అంత శక్తివంతుడైన దేవుడు అప్పుడు కంపించినట్టు కాదంట ఈసారి ఏంటంటే అది చూడండి ఇంకొకసారి భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా కంపింప చేయబోతున్నాను ఇది కొంచెం భయంకరమైన దృశ్యం కదా మనం ఊహించుకుంటే భూమి మాత్రమే కంపించినప్పుడు జనులు కొంతమంది మారినరు కొంతమంది భయపడ్డరు కొంతమంది లైట్ గా తీసుకున్నారు కదా అంతగా దాని మీరు దృష్టి పెట్టలేకపోయినారు కానీ ఇప్పుడు మాత్రము భూమితో పాటు ఆకాశం కూడా కంపించబోతున్నది ఆకాశంను కూడా కంపించబోతుంది కంపించమంటే కదిలించవటం ఆకాశ శక్తులని కదిలిపోతాయి అనమాట ఇంకొకసారి అను మాట చలింపజేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడిన అన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినవని వాడిని అర్థమిచ్చుతున్నది ఎంత భయంకరమైన కంపనలు భూ ప్రకంపనలు ఆకాశంలో కూడా కదిలింపులు జరుగుతాయి నక్షత్రంలో రాలిపోతాయి అంటున్నారు మనకు వాక్యం కదా ఇలాంటి కార్యములన్నీ చేయగలవాడు ఎవరు అంటే సర్వశక్తుడైన తండ్రి దేవుడు మాత్రమే అందువలన మనము నిశ్చలమైన రాజ్యంను పొంది దైవకృప కలిగి ఉందము ఇలాంటి కదిలించే శక్తిమంతుడైన దేవుడు ప్రపంచాన్నే కదిలించగల శక్తిమంతుడైన మనం చూస్తాం ఆ ఏం చేస్తున్నారు పరలోక భూలోకం తలక్రిందులే చేసినట్టు వాళ్ళు వాక్యపరిచర్య ద్వారా వాళ్ళ సేవా భారం ద్వారా భూలోకం తలక్రిందులు చేయవారు ఇక్కడ వచ్చి ఉన్నారు అని చెప్పి సాక్ష్యం పొందినారు వీళ్ళు కదా భూలోకంను మాత్రం తలకిందులు చేయగలిగినారు వీళ్ళు కానీ ప్రభు ఆకాశ మండలమును భూమిని కూడా కంపింపచేసి స్థాన భ్రంశం అంటే డిస్ప్లేస్మెంట్ అంట ఒక స్థలంలో ఉన్నది మరొక స్థలంలోకి మారిపోయే విధంగా ఆ ప్రకంపనలు జరుగుతుంటాయంట అందుకే ఇలాంటి శక్తివంతున దేవుణ్ణి మనము పొందుకుని ఉన్నాం కాబట్టి దైవకృప కలిగి ఉందము దైవకృప కలిగి ఉందము ఎందుకంటే ఆ కృప కలిగి వినయము భయము భక్తి ఈ మూడు అవసరం అంట మన సేవా జీవితంలో వినయము భయము భక్తి మూడు కలిస్తేనే సేవ ఫలభరితం అనేది నేను కాదు వాక్యం చెప్తోంది కదా దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదం ఏలే మన దేవుడు దహించు అగ్ని అయి మన దేవుడు ఏంటి దహించు అగ్ని అయి ఎందుకు ఇంత గట్టిగా చెప్తుంది వాక్యం అంటే ఆయన అగ్ని స్వరూపుడైన దేవుడు అని చెప్పి మనకు ఎహెచ్కేలు గ్రంథంలో మనం చూస్తున్నాం కదా ఎహెచ్కేలు గ్రంథంలో మనం ఏం గమనించినామంట మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అగ్ని వంటి మహిమలో నివసించు వాడంట చూసిన తర్వాత కుప్ప కూలిపోయింది నేను దేవుని చూశానేమో అని ఇరిమియాదే నేను కన్నులను చూసినను పాపిష్టి పెదవులతో నేను ఆయన చూసిన మాట్లాడినా అని చెప్పి మనుషులకు అసంభవమైన కార్యంలోని దేవుడు తన దృష్టిలో నుంచి చూపిస్తున్నాడు మనకి ఎందుకంటే ఎన్నిక లేని వారిని మనము అని అనుకుంటున్నాం కానీ ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆ ఆధిక్యత మనకిచ్చిండు కాబట్టి ఈ ఆధిక్యత మనకు అనుగ్రహింపబడినప్పుడు మన మనమెంత భయభక్తులతో వినయంతో ఉండాలి ఒక వ్యక్తిని దూషించినవా నువ్వు తప్పకుండా జవాబు చెప్పవలసి ఉంటుంది ఒక వ్యక్తిని ద్వేషించినావా మనం జవాబు చెప్పాలి ఒకరి గురించి మాట్లాడుతున్నామా చెడుగా మంచిగా మాట్లాడు కాబట్టి స మీ మీ వయస్ చట్లే సార్ సుజాత అక్క మీ వాయిస్ వినిపించట్లేదు అక్క మిగతా వాళ్ళు వినిపిస్తుందా దీపక్క వాయిస్ సరే సరే అక్కడ అంత దేవుడి కార్యమని మనం గ్రహించాల దేవుడి కార్యము మనము పరమ గీతముల్లో ఒక వచనం చూస్తాం ఎనిమిదో అధ్యాయము ఆరో వచనంలో పరిశుద్ధ అగ్ని ప్రేమను ప్రేమను ప్రేమతో పోల్చబడిందట అన్న అగ్ని స్వరూపుడు కాబట్టి ప్రేమతో తన ప్రియురాల్ని పిలుచుకుంటున్నాడు పరమగీతముల్లో తన ప్రియురాలైన శోలంమిటిని పిలుచుకుంటున్నట్టుగా అక్కడ వరుడు ఏసు ప్రభువు సొలమోన అంటారు రాసిన గీతం అనమాట అది పోయమ్ అంటాం పోయట్రీ అంటాం అందులో శూలమితిని వర్ణిస్తున్నప్పుడు అగ్నితో పోలుస్తున్నాడు ప్రేమను దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు కూడా అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన నా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా హెబ్రి పత్రికలో మనం ఇది గమనించినాం మన దేవుడు ఏంటంట దహించు అగ్ని అయి దహించు అగ్ని అయి ఉన్నాడు అదేవిధంగా మనం ఎహెచ్కేలు గ్రంథంలో కూడా చూస్తాం కదా యహజ్కేలు గ్రంథంలో యహెచ్కేలు ఆ కేదారు నది ప్రాంతంలోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ దర్శనం చూస్తున్నాడు దేవుణ్ణి ప్రత్యక్షత చూస్తున్నాడు దేవుణ్ణి కదా ఏంట ప్రత్యక్షత అంటే నడుము నుండి క్రిందికి అగ్నిలో దేవుణ్ణి చూశాడు ఆయన నడుము నుండి క్రిందికి నడుము నుండి పై వరకు అంటే మొత్తము అగ్నిమయమై ఉన్న మన దేవుడు అగ్నిమయ అదే దర్శనంలో మనం ప్రకటనలు కూడా చూస్తున్నాం ఇది వరకు మనం ధ్యానించిందే కదా ప్రకటన గ్రంథంలో బైబుల్ స్టడీలో ఫస్ట్ చాప్టర్ ప్రకటన రెవలేషన్స్ చాప్టర్ వన్ ఫోర్టీన్త్ వర్స్ ఏసు కళ్ళను అగ్ని జ్వాలలతో వర్ణించింది అక్కడ అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన నా దేవుడని ఇస్రాయేలీలో గుడారం మీద కూడా మనం ఇంకొకసారి గమనిస్తున్నాం ఏంటది అగ్ని స్తంభముగా ఆయన కనబడ్డాడు అగ్ని స్తంభముగా అంటే ఇదంతా మనం ఏం గమనిస్తున్నామంటే ఆయన ఏ విధంగా తనను తాను బయలుపరుచుకుంటున్నాడు అనేది మన దగ్గరికి దేవుడు ఎప్పుడు రావాలి మేము ఎప్పుడు చూడాలి దేవుడిని దేవుడిని ప్రవక్తలే చూడలేదు మోస లాంటి భక్తుడే దేవుడిని నీడని మాత్రమే చూడగలిగిండు మేమెంతటి వారము అనుకున్న వాళ్ళందరికీ ఆన్సర్స్ ఏంటంట ఆయన రకరకాల రూపాలలో అగ్నిలో కనబడిన వాడు అగ్నిలో ఆయన తన ప్రేమను వెల్లడించిన వాడు అగ్ని ద్వారా మాట్లాడుతున్న దేవుడు కాబట్టి మనం ఇక్కడ ఏం గమనిస్తున్నాం ఇరవై ఇరవై అధ్యాయంలో తొమ్మిదో వసంలో ఒక మాట ఉంటుందంట ఆయన మాట మండుతున్న నిప్పు లాంటిది అని వ్రాయబడింది మండుతున్న నిప్పు లాంటిది మనం గమనిస్తున్నాం కదా ఆ ఎమ్మాయి గ్రామంలోకి వెళ్తున్నప్పుడు ఎమ్మాయి గ్రామంలోకి ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నప్పుడు వారితో పాటు యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఈ సంగతులు తెలుసా మీరు విన్నారా యేసు ప్రభు తిరిగి లేచాడంట అని కామన్ మ్యాన్ లాగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు గమనించలేకపోయినారు ఎందుకంటే కళ్ళు విప్పబడలేదు కానీ ఆయన వాడిని ఇంట్లోకి ఆహ్వానించిండు ఆయన వెళ్ళిండు తర్వాత వాడిని వదిలేసి వెళ్ళిపోయిండు అప్పుడు వాళ్ళు గమనించరు ఈయన యేస ప్రభు కమి అన్నారు అందుకే మన హృదయంలో మండలేదా అంటున్నాడు అంటే మాట్లాడుతుంటేనే మండి మండుతుందనమాట మనం మన హృదయాలలో ఆ మంట ఏంటి ఈర్షతో ద్వేషం మూర్ఖులని సైతము మండించగలడు కదా ఎంత స్తబ్దతగా ఉన్న వ్యక్తి అయినా మూర్ఖత్వంలో ఉన్నా కూడా వారిని మండించగలడు ఆయన మాట్లాడుతుంటేనే ఆ మంట కుదురుతుందంట దేవుడు తన ఉనికిని తన ఉనికిని తన ప్రజెన్స్ ని కూడా ఆ మనకు అగ్ని ద్వారా చూపించిండు ప్రెజెన్స్ దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని చూపించండి అంటాం కదా ఏలియా చూపించిండు కదా మోషే మండుతున్న పొదను చూసిండు ఆయన ప్రెజెన్స్ ఎక్కడుంది అంటే దహించు అగ్నిలో ఉందంట ఆయన ఇది మనము నిర్గమా కాండం అధ్యాయము పద్దెనిమిది వచ్చినప్పుడు చూస్తాం అక్కడ ఏంటంటే సీనాయి పర్వతం పైన అగ్నిలో దిగి దేవుడు మోసే తను పైకి ఎక్కినప్పుడు ఆ కొండపై సీనాయ కొండ పైకి ఎక్కినప్పుడు ఆయన అర్పణలను అగ్నిలో కాల్చిన దేవుడు కదా తన ప్రజెన్స్ ని ఎట్లా చూపిస్తున్నాడంట ఆ దహించు అర్పణలని దహించి వేసినప్పుడు ఆయన ప్రజెన్స్ అక్కడ చూస్తున్నారు దేవుణ్ణి ఆయన రాజుచున్న పోయి మరియు అగ్ని జ్వాలల రూపంలో కనిపించాడు కదా అలాగే లూక సువార్తలో కూడా పాత నిబంధన నిర్గమ కాకుండా లూక సువార్తలో కూడా నూతన స్టిమెంట్ లో కూడా మనం ఏం చేస్తాము మూడు అధ్యాయం పదహారు వచనంలో యుహాను ఏసు మీకు పరిశుద్ధాత్మతో మరియు అగ్నితో బాప్తి పరిశుద్ధాత్మతో మరియు అగ్నితో బాప్తి నీరు ఆత్మ అగ్ని మూడు సాక్ష్యం ఇస్తున్నాయంట మనము రక్షించబడ్డాము అని ఎంతమందికి ఈ అనుభవం ఉంది కదా మనం నీటిలో బాప్టిజం తీసుకున్నాం రక్షించబడినాం అని నిశ్చయద అనమాట నేను ప్రభువును అంగీకరించినాను కాబట్టి ప్రభు కోసం నేను కొనసాగుతానని బాప్తిజం తీసుకుంటున్నాం నా కొరకు చనిపోయిన దేవుడు అని విశ్వసించి బ్యాప్టిజం తీసుకుంటున్నాం అది తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాం అందుకే మనకు పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి కదా పరిశుద్ధాత్మ బహుమానములు ఉన్నాయి ఆత్మ ఫలములు ఉన్నాయి ఆత్మ వరములు ఉన్నాయి ఇవి కాక మనకు అగ్నిలో కూడా బాప్తిస్మము జరగాలి ఎంతమందికి ఈ అనుభవం ఉంది అగ్నితో బాప్తిస్మం పొందిన అనుభవము అది ఖచ్చితంగా ఉండాలి అది ఖచ్చితంగా ఉండాలి దానికోసం మనము ప్రార్థించాల్సిందే ఎందుకంటే ప్రార్థనతోటే ఇవన్నీ కార్యాలను దేవుడు మన జీవితంలో చేస్తాడు ఆయన చేస్తాడులే రక్షించేసింది కదా ఆత్మనిచ్చేసింది కదా ఇంకా నెక్స్ట్ ఏంటి అగ్ని బాప్తిజమే కదా ఇస్తాడు లేని లీనియన్సీ మనకు ఉండొద్దు పట్టుదల ఉండాలి అగ్నిలో కూడా బాప్టిజమం తీసుకునే అనుభవంలోకి రాకపోతే రాకపోతే మనం ఖచ్చితంగా సాతాన్న జల్లెడలో ఇరుక్కుంటామని అర్థం చేసుకోండి తన ఉనికిని చూపిస్తున్నప్పుడు దేవుడు ఆ మూడు రకాల బాప్టిజమ్స్ కదా ఆత్మ ద్వారా నీటి ద్వారా అగ్ని ద్వారా బాప్తిష్మంలు పొందడం అనేది ప్రాముఖ్యమైన అపోసుల కార్యంలో మనం ఇంకొకసారి కూడా చూస్తున్నాం మళ్ళీ మళ్ళీ ఏంటది రెండవ అధ్యాయంలో అగ్ని నాలుకల రూపంలో అపోసలుల వచ్చింది నాలుకల రూపంలో అగ్ని అపోసలుల వచ్చింది వాళ్ళకి అగ్ని బాప్తిష్మం జరిగింది మరి అది మరి అపోసల కాలలో జరిగినప్పుడు ఈ రోజు ఎందుకు జరగదు కదా వాక్యం చెప్తుంది కదా నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు మరి ఆ రోజు జరిగినప్పుడు ఈ రోజు జరిగి తీరాలి కదా ఇస్రాయేలీలు బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు వారిని మేఘ స్తంభము దాటించింది ఆ ప్రయాణం అంతా ఆ నదిలో వాళ్ళు వెళ్తున్నప్పుడు కొట్టుకొని కదా దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు అప్పుడు ఆ నది ఎర్ర సముద్రం దాటినప్పుడు వారు నీటి బాప్తిస్వం ద్వారా జరిగిపోయింది తర్వాత వారిని మేఘ అగ్ని అగ్నిస్వామంలో మాట్లాడిన దేవుడు అగ్ని చేతనే వారిని భద్రపరిచిండు అందుకనే వారి చెప్పులు పాతగిలలేదు వారి బట్టలు మురికి చెమట పట్టలేదు ఎంత జాగ్రత్తగా నడిపించింది దేవుడు కదా అది అద్భుతము అది మీరు ధ్యానంచండి మహా అద్భుతం అది చెప్పులు కూడా పాడు కాకుండా సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసిండ్రు అడవిలో అది కూడా కదా చెమట బట్టలేదంట బట్టలు పాతగిలలేదంట చెప్పులు పాడవలేదంట ఆ అగ్ని ఆ బాప్తిస్వంలో వారు నడిచిండ్రు ఆ బాప్తిస్వంలో వారు నడిచిండ్రు కాబట్టి వాళ్ళని దేవుడు తన కోపాన్ని చూపించడానికి ఆ రెండవసారి మళ్ళీ అగ్నిలోనే మాట్లాడుతున్నాడు చూడండి మీరు ఇస్రాయేలీలు ఆ అది సంఖ్యాకాండంలో కనపడుతుంది సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయంలో ఒక ఫస్ట్ వర్షణం ఇస్రాయేలీలు ఫిర్యాదు చేసినప్పుడు దేవుని నుండి అగ్ని వచ్చి వారిలో కొందరిని దహించింది కంప్లైంట్స్ చేసినప్పుడు కూడా పరుశుదాత్మ అగ్ని అక్కడ పనిచేస్తుంది కదా దేవుని విసిగించినప్పుడు అవిధేయతలో ఉన్నప్పుడు దేవునికి ఏమంటారు దాన్ని నా కంప్లైంట్స్ ఈ కంప్లైంట్స్ చెప్పినప్పుడు కూడా దేవుడు కోపం వచ్చింది అప్పుడు అక్కడ దహించు అగ్ని వారిని వారిలో కొందరిని దహించి వేసింది ఇదే మనము సంఖ్యాకాండము పదహార వద్యంలో కూడా చూస్తాం అక్కడ అది ముప్పై ఐదవ వచనంలో చూస్తాం ఏంటది తిరుగుబాటు దారులైన కోరహు దాతాను మరియు అభిరాములు కదా వీరు ఆ ఏమంటారు లేవి వంశస్థులు దేవుడికి అగ్నిని అంటించాల్సిన అతి పరిశుధ స్థలంలోనికి వీరు పరిశుధ అగ్నిని కాక వేరొక అగ్నిని తీసుకొచ్చిండ దీపమును మొట్టించడానికి ఎహవాకు వారు అర్పించినప్పుడు అన్య అగ్ని అన్య అగ్ని తెచ్చినప్పుడు దేవుడికి ఇష్టపడలేదు దేవుడు వారిని వెంటనే దహించి అగ్ని వచ్చి వారిని దహించి వేసిన అంటే శిక్షించబడాలి అంటే కూడా పరిశుద్ధాత్మ అగ్నియే కార్యం జరిగిస్తుంది ఎందుకంటే మన దేవుడే దహించే అగ్ని అంటే దేవుడే ఈ కార్యం జరిగిస్తుండని అర్థం అండ్ అగ్ని రూపంలో వచ్చి పనులు చేస్తున్నాడు కాబట్టి జనాలకు భయము ఎందుకంటే ఆ గంభీరమైన స్వరమును వింటేనే భయపడిపోతున్నారు ఇక అగ్ని స్వరూపుణ్ణి చూస్తే చచ్చి ఊరుకుంటాం కదా అలాంటిది పాపులందరూ శిక్షించబడతారు మరియు అగ్నిగొండంలో వేయబడతారు అనేది మనకు ప్రకటన గ్రంథంలో ఇరవై అధ్యాయంలో మనకు కనిపిస్తుంది పాపులందరూ శిక్షించబడతారు అగ్నిగొండంలు అంటే శిక్షించటానికి కూడా పరిశుద్ధాత్మ అగ్ని పనిచేస్తుంది ప్రేమించటానికే కాదు కదా శిక్షించటానికి కూడా అగ్ని పనిచేస్తుంది అలాగే ఈ పరుశుధ అగ్ని ఒక సాధనము ఒక వెపన్ అనమాట ఇదొక సాధనం అంట లేబియ కాండంలో మనం చూస్తాం ఈ మాట ఆ పదవ అధ్యాయంలో పన్నెండో నాదాబు మరియు అభిహు దేవుడు ఆజ్ఞాపించని ధూపమును దేవుడు చెప్పనిది ధూపం పట్టుకొని వచ్చిండ్రు వాళ్ళు అప్పుడు దేవుడి నుండి అగ్ని వచ్చి ఇవన్నీ దహించి వేసిందంట అగ్ని ఒక ఒక వ్యక్తిని నామరూపాలు లేకుండా చేయటానికి ఒక సాధనంగా వాడుబడిందంట అక్కడ అదేవిధంగా మనం కర్మేలు పర్వతం పైన చూస్తాం ఏలియా విషయంలో కదా మొదటి రాజుల గ్రంథంలో ఇది మనకు కనిపిస్తుంటుంది పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో అవసరంలో ఏం చూస్తున్నాం అక్కడ అంటే యహవ అగ్ని తన దహన దహించినప్పుడు ఏలియా ఇస్రాయేలులకు నిజమైన దేవుడు అని నిరూపించాడు ఒక సాధనం అనమాట అగ్ని అనేది ఏంటి అదొక వెపన్ లాగా మనము దాని వాడుకుంటున్నట్టుగా గమనిస్తున్నాం బైబిల్లో దేవుడిని ఒక సాధనంగా అగ్నిని స్వా సాధనంగా చూపిస్తున్నాడు ఆయన అక్కడి దిగి రావటము ఆ దహన బలిని దహించి అక్కడ ఆ బయలుకు ఉన్నటువంటి ప్రవక్తలు అందరినీ కూడా కాల్చి కదా శిక్షకే కాకుండా ఒక సాధనంగా కూడా ఈ పరిశుద్ధ అగ్నిని దేవుడు ఈ విధంగా చూపిస్తున్నాడు అనమాట ఇస్రాయేలీలు నిజమైన దేవుడిని చూడగలిగిన ఆ కార్యంని విశ్వాసులుగా మనం ప్రభు కోసం ఈ భూమిపై చేసేదంతా అగ్ని ద్వారా పరీక్షించబడుతుంది ఒకరోజు సాధనం అనమాట ఇది మనము మొదటి కొరంతిలో చూస్తాం మూడవ అధ్యాయం పదమూడవ వచనంలో మొదటి కొరంతిలో ఒకసారి చూద్దాం ఆ వచనము మూడవ అధ్యాయము ఆ వచనంలో చూడండి అన్నమాట అది మనము పదవ వచనం నుంచి చదివితే ఇంకా పూర్తిగా అర్థమవుతుంది ఆ మాట పదవ వచనం నుంచి నేను చదువుతాను చూడండి మొదటి కొరంతీలు మూడవ అధ్యాయము పది నుంచి పదమూడు దాకా దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి శిల్పకారుని వలె ఇంపార్టెంట్ లేదు ఇంతకాల శ్రద్ధగా బాయ్ ఇవ్వడట్లే అక్క ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఇన్బడుతుంది అక్క ఇప్పుడు ఓకే ఎవడైనా ఈ వచనం మళ్ళీ ఒకసారి చూస్తాము మూడవ అధ్యాయం పది నుంచి పదమూడు చూడండి నేను మళ్ళీ రిపీట్ చేయలేను ఈ ఇది ఏంటంటున్నాడు ఎవడైనాను ఈ పునాది మీద బంగారంతో వెండితో వెలగల రాళ్లతో కర్రతో గడ్డితో కొయ్యతో కాలు కొయ్య కాళ్ళు మొదలైన వాటితో కట్టిన ఎడలా ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే మనము సంఘంను కట్టిస్తున్నాం కదా దేవుడి సంఘంని ఆత్మల సంపాదనలో జరిగిస్తున్నాం ఈ పునాది మీద ఏసు ప్రభు సంఘము దేవాలయంను మరి ఎలా కట్టబడుతోంది బంగారంత కడుతున్నావు నువ్వు అంటే వెండితో వెలగల రాళ్లతో కరతో ఎంత క్లారిటీతో నీ స నీ పరిచేరణ జరుగుతోంది క్లారిటీతో ఎంత నిశ్చయితతో ఆ పరిస్థితిని కొనసాగిస్తున్నావు బంగారమయమైన సేవ ఉందనేది గడ్డితో పోల్చిన సేవతో ఉన్నవా నువ్వు తో ఉన్న సేవవా ఇవన్నిటిని మనము మనము విశ్లేషించుకోకూడదు అంట కదా చాలా మంది చేస్తున్న తప్పిది అనమాట విమర్శ ఒకరి సేవని మనం విమర్శించకూడదు ఎవరికి ఇచ్చిన సేవ వారిదే ఎవరి సామర్థ్యము వారిదే ఎవరికి ఇచ్చిన వాక్చాతుర్యము వారిదే కాకపోతే ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు ఏం మాట్లాడాలో అది ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు కదా ఏది చెప్పాలో అది ఖచ్చితంగా చెప్తున్నాడు అంతే తప్ప ఆయన ఏం చెప్పగలడు ఈవేం చెప్పగలదు అని మనం ఎందుకు విమర్శించాలా కదా మనకు ఆ అర్హత లేదనమాట ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి పన్నెండవ జం ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత అది సాధనం అనమాట అగ్ని చేత అగ్ని మాత్రమే డిసైడ్ చేయాలా పరిశుద్ధ అగ్ని అంటే దహించు అగ్ని అనే మన దేవుడు ఈ దేవుడు డిసైడ్ చేయాలా ఎవరు సేవ చేసిండ్రు ఎవరు బంగారమయమైన సేవ చేసిండ్రు గడ్డిలాగా చేసింద్రు కొయ్య కాలు వల్ల చేసిండ్రు వెళ్ళగల స్టోన్స్ లాగా చేసిండ్రు అంటే వాల్యుబుల్ సర్వీస్ దేవుడికి ఎవరెవరు ఎలాంటి పరిచర్ చేసింద్రు అనేది మనుషులు తీర్పు తీర్చకూడదు ఎందుకంటే అది అగ్ని చేతనే పరీక్షించబడాల అది నేను చెప్తున్నానా కాదు పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తున్నప్పుడు ఈ పత్రికలో చెప్తున్నాడు ఆయన వాణివాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాణివాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరంటేసు ప్రభువే ఎవరాయనా తండ్రి అయిన దేవుడు పరలోకంలో మనము ఆ ధవళ సింహాసనం ముందు నిలబడినప్పుడు మన మన పనులను గురించి ఆయన అగ్ని చేత ఆ పరీక్షిస్తుంటాడన్నమాట బల మంచి దాసుడ చెప్పగలిగే ఆ యొక్క ఆ రోజు మనకి ఇస్తున్నాడు ఆయన ఆ సర్టిఫికేట్ పొందడానికే మనం సేవ చేస్తున్నాం కానీ ఈ లోకరీతిగా మనుషులను మెప్పించటానికి కాదు మన సేవ మనుషులను మెప్పించాలి అంటే ఆహా ఓహో అనే ఆ యొక్క అప్రిసియేషన్స్ ఉంటాయి అబ్బా బలే చెప్పావు అబ్బా ఏం మాట్లాడతావు అబ్బా బలే వాక్యం అందించావు ఈరోజు మంచి టాపిక్ తీసుకున్నావు అని మనుషులు మనల్ని కాదు దేవుడు ఎందుకంటే అగ్ని కదా మనల్ని పరీక్షించాల్సింది మనుషులు కాదు మనుషులు సర్టిఫికేట్స్ మనకు కాబట్టి మన పరిచర్య చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఇది మనుషుల మెప్పు కోసం కాదా కదా మనం చేస్తున్న సేవ ఎందుకంటే మన మనల్ని అగ్ని చేతనే పరీక్షించబడుతుంది అది ఆ రోజు అగ్నిచేత పరీక్షించబడుతుంది కాబట్టి దానికి జవాబుదారిగా మనము సిద్ధపడిన మనసుతో వినయము భయము భక్తి ఈ మూడు క్రియలు మనలో ఖచ్చితంగా కనబడాలంట మన సేవలో నీకు రోషం ఒక వ్యక్తిని పోయి తిట్టేస్తే అయిపోదు సేవ నీకు ఒకటి నచ్చలేదంటే వాడిని వాణ్ణి గట్టిగా అరవటం గట్టిగా అరవటం కాదు సేవ ఎందుకంటే నీకు నచ్చకపోతే నీకు నచ్చినట్టే ఉండాలి అంతే తప్ప అవతలి వ్యక్తిని అవమాన అవమానపరచకూడదు డోంట్ హ్యూమిలియేట్ అదర్స్ కదా సేవలో ఇది ఖచ్చితంగా మనము ఆ పాటించాల్సిందే ఖచ్చితంగా హ్యూమిలియేట్ చేయద్దు మనం ఎందుకంటే అది వాళ్ళ ఇష్టము వాళ్ళు జవాబుదారి వాళ్ళు కదా వాళ్ళు దేవుడికి జవాబు చెప్ప చెప్పుకోవాలి మనం కాదు వాళ్ళకి చెప్పాల్సింది మనం వాళ్ళ తరపునైతే లెక్క చెప్పాం కదా ఎవరి లెక్క వారిదే కాబట్టి జాగ్రత్తగా మనం ఈ విషయంలో ధ్యానం చేయాలంట యషయా గ్రంథంలో మనకు ఆరో అధ్యం ఆరో వర్షం మరొక మాట ఉంటదంట ఏంటది ప్రభువైన యహోవాను ఆయన మహిమలో చూసినప్పుడు ఆయన తన అపవిత్రతను గ్రహించాడు ఇది మనకు సాధనం అనమాట దేవుడి యొక్క శక్తి యొక్క సాధనం ఏంటది మనల్ని మనము మన అపవిత్రను ఎరుగుట కదా ఆయన మహిమలో చూసినప్పుడు ఆ దహించు అగ్నిని మనం అనుభవించినప్పుడు మనలోని తప్పిదాలు మనలోని లోపాలు కచ్చితంగా మనకు తెలుస్తాయంట అంటే అవతలి వ్యక్తి వచ్చి మనల్ని పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరము లేదు అని అర్థం కదా ఆ కార్యం చేయవలసింది అగ్ని కానీ మనము కాదు చూడండి ఏషయ ఆరు ఆయన మహిమలో చూసినప్పుడు ఆయన తన అపవిత్రతను గ్రహించాడు ఎవరు యశయ అప్పుడు శరూపులు బలిపీఠం నుండి కారు నిప్పుని తెచ్చి అతని నోటిని తాకించి అతన్ని పరిశుద్ధుడిగా ప్రకటించారు అయ్యో నేను చూసినా అయ్యో నేను చూసినా అయ్యో అయ్యో అని అంటున్నప్పుడు అంగలార్స్తున్నప్పుడు శరూపులు అంటే దేవదూతలు వాళ్ళు కూడా అగ్నిమయంలోనే ఉన్నారు ఎందుకంటే ఆ మహిమలోనే ఉన్నారు కదా దేవునితో పాటు సో అక్కడి నుంచి ఒక అగ్నిని తీసుకొచ్చి ఆయన పెదవులను ముట్టినప్పుడు ఆయన పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి అంట అంటే అపవిత్రమైన వ్యక్తి పరిశుద్ధపరచబడాలి అంటే ఖచ్చితంగా అగ్ని అభిషేకం జరగాలి దానికోసమే మనము ప్రార్థించాలి ఎందుకంటే పరలోకంలో ఆ బూర విన్నప్పుడు మనము మార్పు పొందుతాం కదా మరి మహిమలోకి వెళ్ళిపోతున్నాము ఆ మహిమలోకి వెళ్ళాలంటే ఆ మహిమ స్వరూపిణి చూడాలంటే ఆ అగ్నిమయమైన దేవుని చూడాలి అంటే అగ్ని స్వరూపుణ్ణి చూడాలి అంటే ఆయన సన్నిధిని నిలబడాలంటే నువ్వు ఖచ్చితంగా అగ్ని బాప్తిస్మంలో పాలు పొందాల్సింది ఆ నాలుగవ వర్షంలో చూస్త్రమైనా పరిశుద్ధతను వెల్లడిస్తుందంట అగ్ని ఏం చేస్తుంది పెదవులను కాల్చినప్పుడు పరిశుద్ధుడిగా మార్చిండు ఆయనని పరిశుద్ధుడిగా మార్చిండు అప్పుడు శరూపులు బలిపీటం నుండి తీసుకొచ్చిన అగ్ని ఆయన పేదవులను తాకినప్పుడు పరిశుద్ధ పరచబడిండు పరిశుద్ధ అగ్ని దహించి అగ్ని ఏం చేస్తుందంట పరిశుద్ధతను వెల్లడి పరస్తుంది డిక్లరింగ్ ద ప్యూరిటీ ఆఫ్ ద స్పిరిట్ ప్యూరిటీ ఆఫ్ ద స్పిరిట్ అదేవిధంగా దేవుడు తన పిల్లల చుట్టూ రక్షణ గోడగా అగ్నిని ఉపయోగిస్తాడు ఇది మనకందరికీ తెలిసిందే కదా ఏలి విషయంలో కదా జక్కరియాలో కూడా మనం చూస్తాం ఒక మాట రెండవ అధ్యాయము ఐదవ వచనంలో చూస్తాం ఈ మాట నేను దాని చుట్టూ అగ్ని గోడగా ఉంటానని ప్రభు చెప్తున్నాడు మన ఎందుకంటే మన దేవుడు కునకడు నిద్రపోడు కాబట్టి కునకడు నిద్రపోడు కాబట్టి అగ్నిని గోడగా అగ్నిని గోడగా ఆకాశం చుట్టూ అగ్ని రథములు ఉంటున్నట్టు మనకు ఏలియా విషయంలో కానీ ఏలిషా విషయంలో కానీ చూస్తున్నాం కదా చుట్టూ ఆకాశంలో అగ్ని రథములు ఉన్నాయంట అగ్ని రథములు అంటే ఆయన మనకు రక్షణ గోడగా రక్షణ గోడగా యొక్క అగ్నిని ఉపయోగిస్తున్న దేవుడు అగ్నిని ఉపయోగిస్తా పరిశుద్ధ అగ్ని చేత మనం బాప్తిసం పొందినప్పుడు ఈ అన్ని అనుభవాలు మనకు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి వీటిని నుంచి మనము జారుకోలేము ఎక్కడ తప్పించుకోలేమాట మనల్ని గట్టిగా పట్టుకున్న ఎవరంట నీ కుడి చేయి పట్టుకొని నేను నడిపించేవాడని నేనే అంటున్నాడు దేవుడు లూకాసు వార్తలు మరొక వచనం చూస్తాం మనం పన్నెండవ అధ్యాయము నలభై వచనంలో ఏసు నేను భూమి అగ్ని పంపుటకు వచ్చాను అంటాడు అక్కడ అంటే ఆ అర్థం వచ్చేటట్టుగా ప్రజలంతా ఒకే ఇంట్లో వీడిపోతున్నారు అక్కడ కదా ఒకే ఇంట్లో అన్నదమ్ములు వీడిపోతారు ఇద్దరు భేదం కలుగుతుంది ఎక్కడ ఒక విశ్వాసి ఒక అవిశ్వాసి అగ్ని వారిని వేరు చేస్తుంది ఒక అవిశ్వాసిని ఒక అవిశ్వాసిని వేరు చేస్తుంది రక్షించబడిన వారిని ఒకవైపు రక్షించబడని వారిని ఒకవైపుకు వేరు పరచడము ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని కార్యం అనమాట అది భూమి పైన జరిగించడానికే వచ్చానని చెప్తున్నాడు ప్రభు అలాగే లాస్ట్ లో విశ్వాసులలో మనము క్రీస్తు పట్ల మక్కువను అగ్నిలా చూస్తాం క్రీస్తు పట్ల మక్కువ అంటే యువర్ కమిట్మెంట్ టు గాడ్ అదే దేవుడితో నీ ఒప్పందము ఎలా ఉంటుందంట అది ఎంతో ప్రీతికరమైనది అంట ఆ సహవాసంని ఎంతో ఇష్టపడే సహవాసం అంట ప్రభు తోటి సహవాసంని ఎంతో ప్రీతికరంగా అది అగ్ని లాగా ప్రెష్యస్ కదా ఫైర్ లాగా చూస్తామంట మనం రోమ పత్రికలో మనకు పన్నెండవ అధ్యాయంలో ఒక వచనం ఉంది ఫస్ట్ వర్స్ రోమ పత్రికలో పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో మనకు మన శరీరాలు ప్రభువుకు సజీవ యాగము ఎందుకంత ప్రెష్యస్ అంటే అది మనం ఎందుకు ప్రెషస్ చూస్తున్నాము ప్రభు సన్నిహిత్యాన్ని ప్రభు యొక్క సన్నిధిని ప్రభు యొక్క ప్రజెన్స్ ని ఎందుకు అంత ఇష్టపూర్వకంగా వెలకట్టలేనిదిగా ఎందుకు చూస్తున్నాము అంటే మనము సజీవ యాగముగా మన ఆరాధన ప్రభుకు దహనబలిగా ఉండాలని మనము సజీవ యాగముగా మన ప్రార్థన దహనబలిగా ఇప్పుడు దహనబలిని వచ్చి అగ్ని కాల్చాల కదా దేవుడు అంగీకరించాల మన ప్రార్థన అగ్ని దిగి రావాల్సిందే మరి ఇక్కడ నీ ప్రార్థన దహన బలిని నువ్వు కట్టుకున్నావా నీ ప్రార్థన దహన బలి పైన నిన్ను నీవు సజీవయాగంగా నిలబెట్టుకుంటే అగ్ని ఖచ్చితంగా వచ్చి నిన్ను ముడుతుంది తన అభిషేకంని నీకు ఇస్తుంది కాబట్టి అప్పుడు నువ్వు ఎంతో ఇష్టమైన బిడగా మార్పు పొందుతావంట మనం ఈ లోకానికి వెలుగునివ్వాలి మనలో అలాంటి ఉత్సాహము మరియు అగ్ని ఉండాలి ఫైర్ అనమాట గ్రోయింగ్ స్పిరిట్ అంటాం కదా గ్లోయింగ్ స్పిరిట్ అండ్ గ్రోయింగ్ స్పిరిట్ నీలో వెలుగు పెరుగుతూ ఉండాలి వెలుగుతూ ఉండాలి అప్పుడే నువ్వు నీ సహవాసంలో ఎవరిని తీసుకొచ్చినా వారితో నీకు ప్రీతికరమైన మాటలు మాట్లాడతావు వాళ్ళతోటి కాబట్టి ఎవరిని హించపరచవు ఎవరిని అమా అవమానించవు పరిశుద్ధాత్మకారం జరి ఎందుకంటే ఇవన్నీ దైవ లక్షణాలు కదా యశు ప్రభు వీటన్నిటినీ చూసిండు ఒక్క దగ్గరకు కోపం కనబడింది ఎక్కడది నా మందిరము ప్రార్థన మందిరం అనబడినది అనేప్పుడు అక్కడ వర్తకం బిజినెస్ చేస్తున్న చర్చిని చెల్లా చెదురు చేస్తారు అక్కడ వాళ్ళని కదా చెల్లా చెదురు చేస్తున్నప్పుడు ఎవరైనా కొట్టిండా ఎవరైనా కోపం ఎక్కడ చూపించిండ అవన్నిటిని విసిరివేయటం ద్వారా చూపించింది ఎందుకంటే మందిరము పరిశుద్ధంగా ఉండాలి అక్కడ బిజినెస్ జరగకూడదు ఈరోజు మనం ఏం గమనిస్తున్నాం పరి ప్రతి చర్చిలో బిజినెస్ చూస్తున్నాం కదా గమనించిందా మీరు ఎక్కడైనా ప్రతి చర్చిలో మనము బిజినెస్ ని చూస్తున్నాం కొత్త కాల పండగ అంటాం కదా కోతకాల పండుగలో యాక్చువల్గా పార్ పని ఏంటి దాని మీనింగ్ ఏంటి హార్వెస్ట్ ఫెస్టివల్ హార్వెస్ట్ ఫెస్టివల్ హార్వెస్ట్ అంటే కోతకాలం నీ పంటలోని నీ రాబడి నువ్వు అలాగే ఇప్పుడు పంటలు అందరూ పండిస్తలేం కాబట్టి ఉద్యోగాలు చేసుకుంటాం కాబట్టి మనం జీవితంలో నుంచి తెచ్చి దేవుడికి కదా ఒకప్పుడు దశమ మనం ఇప్పుడు దానికి కొలత లేదు నీకు ఇష్టం ఎంత ఇవ్వాలనుకుంటే అంత నువ్వు ఇవ్వచ్చు దేవుడికి ఎందుకంటే దేవుడిని మందిరం నడిపించబడాలి అక్కడ యాజకుడు లేవీలు పోషింపబడాలి కాబట్టి ఆ మందిరంకి నువ్వు ఇస్తున్నావు సేవలు వాళ్ళు ఎట్లా వాడుతున్నది మనకు సంబంధం లేదు ఎందుకంటే లెక్కలు వాళ్ళు చెప్పుకుంటారు మనం లెక్కలు చెప్పాం కమిటీలో ఉంటాయి సెక్రటరీ ట్రెషరర్స్ ఉంటారు వీళ్ళు వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు తీర్పులోనికి వస్తుంటారు మనకు సంబంధం లేదు కాకపోతే మనం చేసేది ఏంటి మనం ఇస్తున్నాం అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది వంటలు అక్కడ కదా పలహారాలు చేసి దాని స్టాల్స్ గా పెట్టి ఆ పలహారాలు అమ్మి ఆ వచ్చిన పైసలతోటి అక్కడ సేవకు దేవుడికి సమర్పించుకుంటున్నారంట ఇది బిజినెస్ కదా ఇంకా మేమైతే వరంగల్లో కాజపేట చర్చిలో చూసినాము కూపన్స్ ఉంటాయి టికెట్స్ ఉంటాయి లాటరీస్ ఉంటాయి ఒక్కడు ఒక వెయ్యి రూపాయల పట్టు చీర తీసుకొస్తాడు వాడు ఒక ముప్పై ముప్పై టికెట్ ఒక్కొక్క టోకెన్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అని పెడతాడు అందరు కొనుకోంగా ఆ పైసలు ఎంత వస్తాయో అవన్నీ ఆ చీర హైయెస్ట్ రేట్ ఎవర్ పలికినరో వాడికి ఇస్తారంట వేలం పాటగా దేవుడికే ఇవ్వచ్చు కదా కదా ఇది బిజినెస్ ఈ బిజినెస్ యాక్టివిటీనే దేవుడు పడ్డాడు ఆయన ఎందుకంటే ఈ విషయాలు అది పరిశుద్ధతకు సూచన కాదు కదా కాబట్టే దేవుడు ఏమంటున్నాడు మీరు కార్యంలు జరిగిస్తున్నప్పుడు మీరు ప్రభు సన్నిధిలో ఉంటున్నప్పుడు మీ యొక్క కార్యములను మీరు ఆలోచించండి వివేచించండి ఆలోచించండి వివేచించండి ఎందుకంటే ఈ లోకానికి మీరు వెలుగుగా వచ్చిండ్రు కాబట్టి మీరు వెలుగు ఉండాలి ఒకరు వెలిగించాలా అగ్ని లాగా నువ్వు అగ్ని వ్యక్తిని వ్యక్తిని వెలిగించ ఒక క్యాండిల్ మరొక క్యాండిల్ని వెలిగించగలదు కదా ఆరిపోయిన క్యాండిల్ వెలిగించలేదు కార్యం జరిగించాలంటే దేవుడే జరిగించాలా ఎందుకంటే అంతంలో మనం ఏం చేయాలంటే లాస్ట్కి ఆయన సన్నిధిలో నిలబడటానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తలెత్తుకొని నిలబడటానికి పొండాలా పరిశుద్ధ అగ్నిచేత్త మనం బాప్తి పొందినప్పుడు దేవుడు స్వరం నువ్వు వింటున్నావా దేవుడి వాక్యంలో నువ్వు మాట్లాడుతున్నావా నీ లో ఎవ్రీడే లైఫ్ లో నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు కదా దేవుడి గురించి నువ్వు తెలుసుకోవాలా దేవుడి గురించి జ్ఞానం నీ పొందాలా దేవుడి గురించి తెలుసుకోవాలా దేవుడిని గురించిన జ్ఞానం ఉండాలా దేవుడిని ఇతరులకు నువ్వు పరిచయం చేయాలా మూడు పనులే మన సేవ అంటే సేవ చేస్తున్నా అంటే ఒకప్పుడు ఒకసారి సేవకి వెళ్ళిన మేము సిరుపూర్ కాగజ్ నగర్కి ట్రైన్లో సేవకి వెళ్తున్నప్పుడు మాస్ సిస్టర్ చెప్పిందనమాట సేవ చేస్తాం తర్వాత సంగతి ముందైతే మీరు ఈ పలహారాలు సేవ చేయండి అన్నది అంటే నవ్వొచ్చింది నాకు సేవ అంటే ఇది కూడా సేవైనా అంటే సేవించడం తినటం ఆహారం తినటం అంటే అట్లా అప్పుడు నేను అర్థం చేసుకున్నామట సేవని ఇట్లా కూడా పదాలుగా మనం వాడుకోవచ్చు అని కాబట్టి బైబిల్ని చదివండి ఆ బైబిల్ ప్రయోజనాలని అవి అంతు లేనివి కదా అబిస్ అంటాం ఎంత బాటం లెస్పీట్ ఎంత తోడే కొద్దీ నీకు అంత దేవుడి కార్యములు కనిపిస్తూ ఉంటే మీ జీవితాలని మారుస్తూ వాక్యాన్ని తెరవడానికి సమయాన్ని పెట్టాలి మనం అప్పుడే పరిశుద్ధ అగ్ని మనతో మాట్లాడుతుంది అగ్ని అభిషేకం మనకు జరుగుతుంది ఎందుకంటే దేవుడికి సమీపంగా ఉన్నాం ఆయన సహవాసాన్ని కోరుకుంటున్నాం మనం రేపు పరలోకంలో వెళ్ళినా కూడా అక్కడ మనం చేసేది ఏంటంట ఆయన సమీపంలో ఉంటాము ఆయన సన్నిధిలో సహవాసంలో ఉంటాం అందుకే అంతు లేని ఆనందం అది కదా దుఃఖము వ్యాధులు అక్కడ లేవు వ్యాధి బాధలు అక్కడ లేవు అంటాం ఆ ఎంతో ఆనందమని పాట పాడుతుంటాం రోగాలు లేవు ఆకలి దప్పులు లేని రాజ్యం అది కాబట్టి ఇలాంటి పరలోకంలోకి నువ్వు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నువ్వు అగ్ని అభిషేకంతో పొంది తీరాల్సిందే ఎందుకంటే వాక్యం ని ధ్యానించడానికి ఇక్కడ నువ్వు టైం పెట్టకపోతే ప్రభువుని గూర్చి సంపూర్ణ జ్ఞానం నువ్వు పొందలేవు ఎందుకంటే వాక్యం అనేది ఖడ్గము కాబట్టి కదా నీ ఖడ్గాన్ని నువ్వు ఎత్తుకోవాలో అన్నింటికంటే దేవుని వాక్యాన్ని ఘనపరచండి వాక్యంని లైట్ గా తీసి ప్రతిరోజు దేవుడు ఏదో ఒక మాట మాట్లాడుతుంటే అబ్బా ఈరోజు సరిగ్గా మాట్లాడలేదు దేవుడు ఈరోజు పిచ్చి వాక్యం వచ్చిందంట చాలా మంది వాక్యం పిచ్చిగా ఉంటుంది ఎక్కడైనా కదా అది పొరపాటున నోరు జారి అన్నారో లేదా నిజంగానే అన్నారో మనకు తెలీదు కానీ వారు వారు పిచ్చి వాక్యం వచ్చింది కదా ఎనక వాగ్దానాలు అప్పుడు నైట్ వాగ్దానాలు తీసుకుంటే నాకు ఈసారి మంచి వాగ్దానం వచ్చింది ఒకటంటే ఈసారి ఏంటో బాధాకరంగా ఉంది నాకు అంటే ఈసారి హెచ్చరిక వచ్చిందనంటే ఒకరు ఆనందంతో ఉంటే ఒకరు బాధతో ఉంటారు ఒకరు నిర్లిప్తంగా ఉంటారు అనమాట ఎందుకంటే ఏమో నాకేం అర్థం కాలేదో పిచ్చి వాక్యం వచ్చిందంటారు ఎందుకు అంటే దేవుడి వాక్యాన్ని నువ్వు ఘనపరచటం లేదు వాక్యంని గానపరచాలి నువ్వు ఎందుకంటే నీతో మాట్లాడుతున్న వాక వాక్యం ద్వారా అన్ని లేఖనాలు దేవుని చేతనే ప్రేరేపించబడినవి మరియు అది మొదటి నుంచి ఏది సత్యమో బోధించడానికి మన జీవితంలో ఏది తప్పు ఏది తప్పు కాదో తెలుసుకోవటానికి ఉపయోగపడుతోంది మనల్ని మనం సరి చేసుకోవటానికి పరిశుద్ధాత్మ అగ్ని చేత రాయించబడిన వాక్యాలే ప్రతి ఒక్కటి కూడా దేవుడి మాటనే అందుకే దాని పరిశుద్ధ గ్రంథం అన్నాం కదా ఈ పరిశుద్ధ గ్రంథంని దశ తల మీద పెట్టుకుంటే నన్ను దిండి కింద పెట్టుకుంటే సరిపోదు దాన్ని తీయాల దుమ్ము దులిపి ఏ మూలనున్నా తీసి దాన్ని ఉపయోగించటము ధ్యానించటం అనేది మనకు ఎవ్రీడే యాక్టివిటీ లాగా ఉండి మారిపోలా దేవుడు ప్రతి మంచి పని చేయటానికి తన ప్రజలను సిద్ధం చేయడానికి మరియు సన్నద్ధం చేయటానికి దానిని ఉపయోగిస్తున్నాడు అని మనకు తిమోతి చెప్తున్నాడు తిమోతి పత్రికలో మూడవ అధ్యాయంలో మనం చూస్తాం ఈ మాట పదహారు పదిహేడు వచనాల్లో దేవుడు ప్రతి మంచి పని చేయటానికి తన ప్రజలను సిద్ధం చేయటానికి మరియు సన్నద్ధం చేయటానికి దానిని ఉపయోగిస్తున్నప్పుడు మనం అల్టిమేట్లీ మనం ఏం చేస్తున్నామంట ఈ లోకరీతిగా సేవ చేస్తున్నాము ఈ లోకరీతిగా మనకు దేవుడి పనిని సక్రమంగా నిర్వర్తించడానికి ప్రతిరోజు ప్రార్థన పూర్వకంగా ప్రయత్నిస్తున్నాం సిద్ధపడుతున్నాం అల్టిమేట్లీ మనం సిద్ధపడవలసిన ఇంకా దేనికోసం అంటే ఆ దినము కొరకు ఆ దినమున్న ప్రభువుని ఘనపరచటానికి మహిమపరచటానికి ఆయన సన్నిధిలో ఆనందించటానికి మనం వెళ్ళిన రోజు అంతవరకు కూడా వాక్య ధ్యానం అవసరము దాన్ని తేటగా తెలుసుకోవటం మనకు చాలా అవసరం ఎందుకంటే సదాకాలం ఏహో అందు నా గురి నిలుపుచున్నాను అంటాడు దావిధ భక్తుడు సదాకాలము ఎహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు కనుక నేను కదలు అనేది ఒక ప్రవచనము కీర్తనల గ్రంథంలో పదహారు అధ్యాయం ఎనిమిదో వచనంలో ప్రవచనం సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు మనము మనకు ప్రభు సన్నిధి ఉన్నప్పుడు ప్రత్యర్థి శక్తులచే మనం ఎన్నటికీ కదిలిపోమని ధైర్యం మనకు వస్తుంది ప్రభు శక్తి ఉన్నంత వరకే ఆ అగ్ని శక్తి అభిషేకం నీళ్ళ ఉన్నంత వరకు ఎన్ని శాతాన్ని కుయుక్తుడు మన మీద పనిచేస్తున్నా అవి మనల్ని ఏమి చేయలేవంట కదా ఎందుకంటే దేవుడే మన రక్షకుడు మన శత్రువుల నుండి మనల్ని రక్షించేవాడు మనల్ని కాపాడేవాడు మనకు మన సదుపాయము ఎవరి నుండి వస్తుందంటే అన్ని కూడా సమకూర్చేది నా గాడ్ ఈజ్ మై ప్రావిడెన్స్ కదా హీ ప్రొవైడ్స్ ఆల్ మై నీడ్స్ అంట He provides all my, He supplies all my needs. Every time you get to know God. You know what God is doing? Because you know what God is doing? You know what God is doing? You know what God is doing? You know what God is doing? So, that's why we are a counselor. What is our counselor? Counselor. He is a counselor. He is a counselor. He is a counselor. అవి కొన్ని ఉపయోగపడతాయి కొన్ని ఉపయోగపడవు కొన్ని ద్వారా నష్టం ఉండదు కొన్ని ద్వారా లాభం కూడా ఉండదు కొన్ని ద్వారా క్లిష్ట పర్సన్లు కూడా ఇరుక్కుపోతాం కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ లోకి వెళ్ళిపోతుంటాయి కొన్నిసార్లు కాకపోతే దేవుడి యొక్క సలహాలు నా మన సలహాదారుడు ఎందుకంటే అద్భుతమైన సలహాలు ఆయన యొద్ నుంచే మనకు ప్రవహిస్తాయి మనుషుల సలహాలను తీసుకోవద్దు మనుషులు మంచిని కోరే వారిని ఖచ్చితంగా తీసుకోవాలా నీ మంచి కోరే వ్యక్తి సలహా ఇస్తున్నప్పుడు నువ్వు గుర్తించాలి కాబట్టి ఎవరు మంచి ఇది కూడా నువ్వు తెలుసుకొని నీక యొక్క ఆ జ్ఞానము ఉండాలన్నమాట ఎందుకంటే మన బలము మన శక్తి అంతా కూడా మన జీవము వేసే ఆ అగ్ని స్వరూపుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాము ఆ అగ్ని స్వరూపుడైన దేవుడిని పొందుకున్నాము అని మనము నిశ్చయంగా నిలబడాల్సిన సమయం వచ్చిందనమాట నిశ్చయంగా నిలబడాలి ఎందుకంటే సదాకాలము మన తన ప్రాణత్యాగం చేసి మనల్ని తన సన్నిధిలోకి చేర్చుకోవాలి అనేది ఆయన సంకల్పం అయ్యున్నది కాబట్టే ఆయన సంకల్పం మనం సేవ చేసినప్పుడు కొన్నిసార్లు నిరుత్సాహపడుతుంటాం కదా కొన్నిసార్లు నిరుత్సాహపడుతుంటాం ఏంట నిరుత్సాహం అంటే ఆ మనకి ఒక వచనం చూస్తుంటాము అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై ఎనిమిదవ మనం ఒక మాటను గమనిస్తాం అక్కడ ఏంటది అన్య జనులు ఆ మాట వినిది ఏంటంట ఆ మాట చూడండి అన్య జ కార్యములు మూడవ పదమూడవ అధ్యాయము ముప్పై వచనం చాప్టర్ థర్టీన్త్ చాప్టర్ థర్టీన్త్ థర్టీ ఎయిత్ ఫార్టీన్త్ లో ఫార్టీ ఎయిట్ లో మీరు ఏం చూస్తున్నారు కదా చూడండి ఒకసారి ఫార్టీ అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును ఘన ఘనపరిచిది ఆనరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆనరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడి వాక్యం ఘనపరచటం తక్కువ చేయకూడదు ఎవరైనా దేవుడి గురించి తక్కువ మాట్లాడితే మనకు మండుతుంటది కదా ఎందుకు ఆ అంటే అదే మనలో అగ్ని దేవుడి గురించి తక్కువ మాట్లాడుతున్నాడే ఈయన అనేది ఒక బాధ కలుగుతుంటుంది మనకి అక్కడ ఏం చూస్తున్నాం మనము ఆ నీవు బూది గ్రంథముల వరకు రక్షణార్థంగా ఉండున్నట్లు నిన్ను అన్య వెలుగుగా ఉంచి ఉన్నాను అంటాడు ఫార్టీ సెవెంత్ వర్సులో అపోస్తుల కార్యములు అధ్యాయము నలభై ఏడవ మీరు ఏం చూస్తున్నారు అక్కడ నీవు బూది వరకు రక్షణార్థంగా ఉండున్నట్లు నిన్ను అన్య వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు ఆజ్ఞాపించెను అని చెప్పారంట వాళ్ళు ఆజ్ఞాపించిండ అన్య జనులకు వెలుగుగా మీరు ఉన్నారు మీరు వెలిగినరు కాబట్టి మరొకరిని వెలిగించాల్సిన డ్యూటీ బాధ్యత మనది కదా అక్కడ ఇంకొక మాట చూస్తాం మనం మన పరిచరలో మనకు చాలా సార్లు నిరుత్సాహం కలిగించేది ఒకటి ఏంటంట ఎంతమందికో వాక్యం చెప్తున్నా వాళ్ళు అంగీకరించటం లేదు కొంతమంది లైట్ గా తీసుకుంటారు కొంతమంది మనల్ని ఎగతాలు చేస్తారు మీకు పిచ్చిబట్టిందంటారు కొంతమంది ఇవన్నీ ఇప్పుడు జరుగుతాయా అంతా అంటారు కదా ఎందుకంటే ఈ రోజు వరకు కూడా దేవుడి వాక్యముని నిరర్ధకం చేసే గుంపు ఒకటి ఉంది అది ఆల్రెడీ సాతాను తన సైన్యంగా మార్చుకున్న గుంపు అది కాబట్టి వాళ్ళు ఎగతాళి చేస్తున్నప్పుడు మనం నిరుత్సాహ కారణం ఏంటంటే ఆ వాక్యం చెప్తుంది ఇక్కడ చూడండి ఆ ప్రదేశం ప్రభు వాక్యము ఆ ప్రదేశం అంతటా కానీ కానీ యూదులో ఆ కాదు నలభై ఎనిమిదో వచనంలో అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిది మరియు చూడండి మాట నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి సో మనం చెప్తున్న వాక్యం ఎంతమంది అంగీకరిస్తున్నారంట నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు విశ్వసించి అంటే విశ్వసించని వారంటే ఏంటి వారు నిత్య నరకానికి నిర్ణయించబడ్డారు అర్థం కదా అంటే మనం ఎంత చెప్తున్నా వాళ్ళు వాక్యం వింటలేరు అంటే ఇది రెండవ గుంపు మొదటి గుంపు ఎవరు అంగీకరించి నిత్య జీవమునకు వారసులుగా నిర్ణయించబడేసిండ్రంట వాళ్ళు కాబట్టి వాక్యం పరిచయ చేస్తున్నప్పుడు మనకి ఇదొక ధైర్యం ఏంటంట ఎంతమంది విన్నా ఎంతమంది వినకపోయినా దేవుడు తన లెక్కని సరి చేసుకుంటుంటాడు కాకపోతే అందరికీ వాక్యం వెళ్తుంది రేపు ఒకనాడు తీర్పు దినంలో ప్రభా నువ్వు నాకు వాక్యం చెప్పుంటే ఎంత బాగుండు అని చెప్పి మనం అక్కడ గమనిస్తాం ఎక్కడా దాని ధనవంతుడు కదా ఆ నరకంలో మండుతూ ఆ కాలుస్తూ ఏడుస్తూ కదా ఆయన అర్కులు కేకలతోటి ఏమంటుండు ఒక్కసారి భూమి మీద ఉన్న విశ్వాసులను నా బంధువుల వద్దకు పంపితే వాళ్ళు నీ మాట వినం మాట వింటాం మరి ఈయన అంటే ఈయన నిత్య నరకాగరికి నిర్ణయించబడి ఆల్రెడీ అంటే ఈయన దగ్గరికి వాక్యం వచ్చింది కదా వా వచ్చినప్పుడు ఆయన అంగీకరించలేకపోయాడని అర్థం ఇప్పుడు ఇంకొకరు పంపిస్తే నా వాళ్ళు వింటారు కనీసం వాళ్ళన్నా ఈ నరకం తప్పించుకుంటారు అని చెప్పి ఆయన ఒక ఆశ పడుతుండ అక్కడ కానీ అది సాధ్యమా ఎందుకంటే ఈయననే వినలేదు ఈయన కుటుంబ సభ్యులు ఎట్లున్నారో మనకు తెలీదు కదా అందుకే కుటుంబం కూడా వాక్యంకు విధేయత చూపించాలి ఎందుకంటే అల్టిమేట్లీ మన లాస్ట్ వోచనం ఏంటంట వినయము విధేయత భక్తి భయము మూడు ఉండాల వినయమైన విధేయతైన ఒకటే మాట నువ్వు దేవుడితో వినయంగా ఉన్నావంటే నువ్వు ఆయనను విధేయతగా చూస్తున్నావు నువ్వు విధేయడం అనమాట ఒబీడియంట్ డిసైపుల్ అంటాం యు ఆర్ అన్ ఒబీడియంట్ డిసైపుల్ భయభక్తులు కలిగినవంటే ప్రభు యొక్క వాక్యం ఆయన సన్నిధిని ఆయన అభిషేకమును అంగీకరించిన అది చూసుకోవాలా మనల్ని మనం ముందు సరిచేసుకోవాలా మనం అవతలి వ్యక్తికి వాక్యం చెప్పాలా పరిచర్యలో ఇది కంపల్సరీ అనట ఎందుకంటే మన దేవుడు అట్లాంటి దేవుడు కాదు కదా ఆయన అగ్ని స్వరూపుడు దహించు అగ్ని ఆయన దేనిని దహించాలో ఆయన కార్యమని జరిగిస్తాడు కాబట్టి సర్వలోకమునకు ఈ సువార్తని ప్రకటింపబడుతుంది సర్వశక్తిమంత దేవుడు ఈ కార్యం కొనసాగిస్తున్నాడు అందులో మనలని సాధనంగా వాడుకుంటున్న ఆ దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాం ఇక వాక్యం ముగిస్తున్నాను చిన్న ప్రార్థనతో ముగిద్దాం పరిశుద్ధుడా ప్రభువా మహాఘనుడవు అగ్ని స్వరూపుడవు నాయన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన నా దేవుడవు సమీపించరాని తేజస్సులో నివసించే నా దేవుడవు కానీ సమస్త కార్యములను జరిగించేవాడవు ప్రభా నీ యొక్క బిడ్డలను ప్రభన తండ్రి నీ సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సేవకుడిని సేవకురాల్ని నువ్వు తండ్రి ప్రభా అగ్ని చేత కూడా అభిషేకించండి బాప్తి అగ్ని ద్వారా కూడా జరగాలనైనా వారి బలమైన సేవకులుగా ఇంకా బలంగా సేవ చేయటానికి నీ అగ్ని అవసరం తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను మీరు అభిషేకించమని విస్తారంగా నా తండ్రి ఆత్మల సంపాదనలో బిడ్డలను విరివిగా మీరు వాడుకోనమని ప్రభా ప్రతి కుటుంబం ని దర్శించమని ప్రతి కుటుంబంని ప్రభా న అగ్ని చేత నా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని ఏసయ్య శక్తి కలి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సిస్టర్ థ్యాంక్ యూ కుటుంబంకు వాళ్ళ డ్యూటీలో ఎంత మంది దిగ్వాగం ప్రయాణ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు దేవుని కృప సమాధానం శాంతి సదాకాలం వాళ్ళకు అందరికి మనకు అందరు తోడు కక్క ఫ్రేజ్ లోడ్ అక్క అందరికి బ్రదర్స్ ఫ్రేజ్ లోడన్నా ప్రైజ్ లోడ్ అక్క ప్రేజ్ లోడ్ అందరికీ